నూట ముప్పై మూడవ సంకీర్తన ఇంతయునీ మాయామయమేగతి తెలియగవచ్చును దొంతిపెట్టిన కుండలు తొడరిన జన్మములు కలలోపలి సంభోగము ఘనమగు సంపదలియు వలలోపలి నిడిపరులు వన్నెల విభవములు తలపున గలిగియు ఇందునే తగులకపోదెవ్వరికి నీ తెలిసిన తెలియదు ఇదివో దేవరహస్యూ అద్దములోపలి నీడలు అందరి దేహపురూపులు సద్దికి వండిన వంటలు జంట కర్మములు విధమై తోచును భువినజ్ఞానాలో అద్దినదిది తెలియగరాదు అంబుదముల మెరగు మనసున దాగిన పాలివి మదిగల కోరికలియూ ఇనుమున ఇగిరిన నీళ్ళు ఇలా ఆహారములు పనివడి శ్రీవెంకటగిరిపతి నీ దాసులివియూ కని మని విడిచిన మనుజుల కాయపు మర్మములు